మంచంబెక్కిన పిమ్మట మరి వావియు లేదు చెంచలముడిగిన పిమ్మట శంకకు పనిలేదు పదిలంబుగా సర్వాత్మక భావము తెలిపిన పిమ్మట ముదమునెవ్వరి చూచినా మొక్కకపోరాదు హృదయము పరమేశ్వరునకు నిరవైపోయిన పిమ్మట ఎదిరిని కెలకులచూడను ఇతరము పనిలేదు సకలేంద్రియములు హరిపై చెయ్యన పెట్టిన పిమ్మట ఒకటియు నోరికి చవి అను పనిలేదు వికసించిన పరిణామము వెల్లువ ముంచిన పిమ్మట ముడువను కట్టను చీరకు పనిలేదు పరమాత్ముడు తిరువేంకటపతి అని తెలిసిన పిమ్మట పరిపరి చదువుల లంపటముల పనిలేదు హరియే చైతన్యాత్మకుడని తెలిసిన పిమ్మట దురితములకు పుణ్యములకు త్రోవే పనిలేదు